చేరితే సురక్షితంగా ఉంటాం వెళ్ళామా ఇక మన శరీరములు పనికి రావు మనం ఎక్కడా సోది కూడా అందం వద్దు ఆ అంటే ఆయన అంటాడట పడతుల మూల పంతములు వెల్కి విరోధుల గాంచినందనే గడగడలాడి గోవులను గమ్మర చేయక ఇంటికేగిన పొడతలు నవ్వరే యశముపోయిన పిమ్మట మానహీనుడై పడలు భరించినందున ప్రయోజనమున్నె విరాట నందనా ఉత్తరుడా ఏమిటయ్యా ఈ సైన్యాన్ని చూసా నువ్వు భయపడేది అక్కడేమో అలా మాట్లాడావు కౌరవ సైన్యమైనా లెక్కలేదు ఇంకెవరైనా లెక్కలేదు అన్నావు ఇప్పుడు అలా వెనకకు తిరిగి వెళ్ళిపోయినట్లయితే పసిపిల్లలు కూడా నవ్వుతారు పైగా ఆ కౌరవ సైన్యమా నాకు తెలుసు వాళ్ళు ఎలాంటివారు ముదిసిన అవయవం ములుగల్గి మెల్లన అనిశేయు ద్రోణ శాంతన ఉలెంత సైన్యంబు పులికల్పి సమరంబు నకుడుతరాశ్రతనయుల వైదిక కార్య నిర్వాహ కులైన అశ్రద్ధామతత్కృపాచార్యుల జాతి సే శూద్రుడై క్షాత్రంగులేక దుర్మాని అయి పొంగు కానిడెంత శుని ధూరిస్త్రవుల దుశక్తి ఎంత మరియు తగ్గిన సూరుల మహిమ ఎంత క్షణములో దాగి వారల సమయ చేసి ఈ పశుల గునిపోవుడే పశులని పోటీ ఎవరయ్యా అక్కడ చేసేది ఆ భీష్మ ద్రోణులు ఉన్నారు అంటే ముసలికరం వచ్చేసింది వాళ్ళ వల్లేం కాదు సైన్యాన్ని పురుగొల్పుతూ ఉంటారు వాళ్ళు వెనక్కెనక్కిపోతూ ఉంటారు దుర్యోధనాదులు దుత్రాసుని యొక్క కొడుకులు వాళ్ళ లేక ఆ వైదిక కార్యములే పటుత్వము లేదు అలాంటి అసంధ్యామ కృపాచార్యులు నేను ఎరగనా ఇక కబుర్లు చెప్పటమే గాని ఆ మహాయత్లు పొలుగుతూ ఉంటాడు తరువాత దెబ్బ తగిలితే చాలు అక్కడ నిలబడ్ అలాంటి కర్ణుడంతా సగు భూసంతా క్షణములో వాళ్ళని అందరినీ కూడా ఆ దుమ్ము రేపి పశువులను మరలించుకుని వెళ్తాం గానీ ఊరికి నేను తిరిగి వెళ్తామంటాయా ఏం భయపడవద్దు కదా అవతలేము యోధాన యోధులు మహా మహాసైన్యం కనపడుతూ ఉంటే మనం యుద్ధాన్ని చేస్తా గుడితలు నవ్వుతారా బాగానే ఉంది గుతలు నవ్వినట్లైతే నవ్వితే నవ్వారులేదు నీ కొవ్వరు గేని తలపడు ఎవ్విది నీకంత కొవ్వు బట్టుంటే నువ్వు వెళ్ళే దుఃఖ అంతేగాని నేను మాత్రం ఇక ఉండేది లేదు అని ఆ ఒక్కసారి గభాన్ల రథం మీద నుంచి దూకినటువంటి వాడై ఇక పరిగెత్తుతూ ఉన్నాడట విరాట నగరం వైపునకు పరిగెత్తుతూ ఉన్నాడు చూశాడు అర్జునుడు అరే అరే ఎంత తిరిగి పందా కర్తలేని కయ్యం తాను ఒక్కడే యుద్ధం చెయ్యాలి చెయ్యగలడు నిమిత్తం ఉండాలి కదా ఉత్తరుడు పోతే ఎలాగూ అని పరి వెనక్కు తిరిగాడటా వెనక్కు తిరిగినట్లయితే శత్రువులకు వీపు చూపినట్లు అది పనికి రాదు కనుక పదశతంబుల అతని రివి పట్టి అన్నాడు వెనకకు వెనకకు వెనకకు నడిచాడట నడిచి పట్టుకున్నాడు జుట్టు పట్టుకున్నాడు కొత్తడా ఎక్కడికయ్యా నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు అంటే తీసుకొస్తుంటే అంటాడట మును సమీపమున వేతనమున్న కుంకించువేళ నేను వారించినానే చలగి వీని పరీక్ష చేయుడి అనుమణుల ప్రేరించినే పాఠశాలకు వచ్చి పరికించి నీ తప్పులెప్పుడైన పతి కరిగించినానే సభలలోని మాట సాగకుండ నెదిర్చి వంచన తోడ భాషించిన దోషములేవి లేనట్టి నన్నో నిర్దయాత్ముడవై మననీయకుండ కౌరవులతోడ చంపింపగా అదలంచి పట్టిలాగెద విధి ఏమి ఫలమునీ గృహన్నలా ఎందుకయా నీకు నా మీద అంత కక్ష ఎప్పుడైనా సరే నీవు పాఠాలు చెప్పేటప్పుడు సరిగ్గా చెప్పటం లేదని కానీ నీకు జీతం ఎక్కువ ఇస్తున్నారని కానీ లేకపోతే సరిగ్గా లేదని కానీ ఎప్పుడన్నా అన్నానా ఒక్క మాట మా తండ్రి గారితో చెప్పానా అలాంటి దోషము లేనటువంటి నన్ను తీసుకుపోయి కౌరవులకు బలిస్తా అంత నేరం నా వల్ల ఏమున్నది వదిలిపెట్ నిలువ రదము రథము నికు దాన్ని కుదండమో నిలువ జాల రథము మీ దాన్ని కుదండమో కలవరంబోమానదో నా కడుపులో హస్తము పెట్టి కలియని కన్నది మా తల్లి ఎంట నున్నది నిన్ను అది కాక చేసు ఎన్ని చేయలేదాతి మా తల్లి క్షణకాలము గుద్దుపోతే నేను కనపడకపోతే పాపం బ్రటకదు ఆ వివాహమైనది పలిది కాలమే ఆమె మగవాన్ చూసినాను బలి పోయిన పోని నా ప్రాణం వసులు పోయిన పోని నా ప్రాణం శ్రీకృష్ణ స్వామి పాదములను నమ్ముకుంటే ఇటువంటి మా అందరూ పది కొనుక్కోవచ్చు కనుక అక్కడికి మాత్రం తీసుకెళ్ళద్దు నన్ను బలిపోతుంది వదిలిపెట్టి ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళగానే ఇది నేను ఏమి ఇచ్చాను నీకు గుర్తులేదేమో గారు నాకు గుర్తే ఉన్నాయి పని నువ్వు మర్చిపోతే మర్చిపోయావు ఇప్పుడు వెళ్ళగానే నీకు ఒక వంద గోవులు పది గుర్రాలు కొంత దాసీ జనాన్ని ఇప్పుడే ఇస్తా ఒక ఇల్లు కూడా రాసిస్తా వదిలిపెట్టి అదేం కుదరదు నేను వదిలేది లేదు రా నీకంత భయంగా ఉంటే నువ్వు రథన్నాడు నేను ఆ యుద్ధం చేస్తాను కనుక నేను మాత్రం వదిలిపెట్టేది లేదు అన్నాడట అంటే ఏం వదిలిపెట్టేటట్టుగా లేడు ఆ ఇంత నిర్దయుడు అయిపోయావేమయ్యా బ్రహ్మన్నలా ఇలాంటి వాడు అన్నట్టయితే అసలు కొలువులోకి రానిచ్చేవాడిని కాదు సరే కానీ ఏం చేస్తాను నీ చేతిలో చిక్కాను అని వచ్చేశాడట దగ్గరకు అటు సమయంలో కౌరవ సైన్యం చూస్తూ ఉన్నారు ఏమిటిది ఆ వెళ్ళేటటువంటి వ్యక్తి ఉత్తరుడు ఆ విరాటుడు యొక్క కొడుకులాగా కనపడుతూ ఉన్నాడు అతను పొట్టుకుని వచ్చేటటువంటి వ్యక్తి ఎవరు స్త్రీ పురుష మధ్యస్థమైనటువంటి రూపము ఆ ఇంకా పేడి రూపములో ఉన్నాడు ఎవరు ఇతను అనేటటువంటి సంశయం చేత చూస్తూ ఉన్నారు అర్జునుడు తప్పితే ఇంకొకరు ఈ సైన్యం మీదకు రాలేరు ప్రచ్ఛన్న వేషములో ఉన్నటువంటి అర్జునుడా అయితే అయ్యిందిగా కానీ ఆ దుర్యో ద్రోణాచారు అంటూ ఉన్నాడట సైనికుల రామహోత్ మనకట రామహోత్పాతములు గనపడుచుండెను మనకగటో వాద్యములబములై కాసచంద్రిల్లాసగరి రాసక్తిని కూడా సైన్యముయే రా మహోత్పాదములు కనపడుతున్నది మన గట కొంత అనుమానం ఉన్నది ఆయనకి ఊహించాడు ఓ యోధులారా చూడండి అనేకమైనటువంటి ఆ విపరీతములు కనపడుతూ ఉన్నాయి ఆ గగనమంతా కూడా కావిరి గమ్మింది నక్కలు ఎదురుగా కూస్తూ ఉన్నాయి ఏమిటి అంటే భయంకరమైనటువంటి యుద్ధం జరగబోతూ ఉన్నది అంత కూడా నిరుసాహంగా ఉన్నారు గల హయములు తడబడి జలములు కన్నులు వింటను రక్షణతో ఓపినట్టుగా సైనికుల మహోత్పాదములు కనపడుతున్నవి మన గగట జాగ్రత్త మీ మీ సైన్యములను కాచుకోండి అని హెచ్చరించుతూ అయినా ఆ పాండవుల మీద ఉన్నటువంటి ప్రేమ చాలా అపారమైనటువంటిది కనుక అడిగాడట భీష్మాచార్యుల వారిని పెరపులే గుండ కౌరవ వీరవరులా ఎదుట పొడసూపు వీడట్లు మీరెట్లు గెలుసు తామసం ఉన్న కొందరు త్వరవహించి కార్యభంగమొనదురుగాదే రా వచ్చేటటువంటి వాడు నాకు కొంచెం అనుమానం కలిగి అడుగుతూ ఉన్నాను ఎవరో త్వరపడి తన యొక్క కార్యాన్ని భంగం చేసుకోవటానికి వచ్చేటటువంటి పార్థుడి మనసులో ఉన్నది అది ఆయనకి తెలుసు అలాంటి వాళ్ళు త్వరపడి కార్య ఆయన చెడగొట్టుకుంటారేమోనని సంకోచంగా ఉన్నదండి ఇతర కౌరవులను జయించేది ఏ గురువు గారి యొక్క అభిప్రాయం ఆయన కూడా గ్రహించాడట భీష్ముడు ఆ గురువుగారు ఆ గురువుగారు శత్రు స్థావరములన్నీ కూడా దాటి మనం యువతలకు వచ్చాం ఇప్పుడు ఎవరైనా యుద్ధం చేయటమే మన పని కనుక ఎవరికి భయపడాల్సిన పనిలే నిశ్చింతగా యుద్ధం చేయటమే మన కర్తవ్యము వెంగళదాసరీ ఆ వచ్చేటటువంటి వ్యక్తి అర్జునుడే అయినప్పటికీ ఆ పేరు చెప్పినా కూడా వారికి వచ్చినటువంటి ఆ బాధ ఏమీ లేదు అనేటటువంటి విషయములో స్థిరచిత్తుడైనటువంటి ద్రోణాచార్యులు అంటూ ఉన్నాడట సింగటితో చేతంగ స్ఫూర్జుత యోధ దర్శన సముద్యుత్మై వచ్చనోజ కంఠార నివాస ఖిన్నమతి అస్మత్ సేనపై వీడవచ్చన్ కుంతీ సుత మధ్యముందు సమరస్తే మా ఓ యోధులారా పదమూడు సంవత్సరములు ఆ అరణ్యవాస అజ్ఞాతవాసములు గడిపినటువంటి అర్జున సింహం ఉన్నదే కుంతీసు మధ్యముడు దూకుతూ ఉన్నాడు కాసుకోండి జాగ్రత్త అన్నాడట పేరు చెప్పినప్పటికీ భయం లేదు అనేటటువంటి ధైర్యంతో పేరు చెప్పేశాడు దానికి ఆ తాతకారం రాశారు కీర్తన కోటగ భద సుయోధన వినుమాని కోటగ భచించు యోధన వినుమాచున్నాడు క్రీడిగాకి ఇంకొకడు గాడు మన గాడు శంకరుణ్ణి మెప్పించి ఉన్నాడు అలనాడు విద్యలేను మన గాడు తనతో సరియకు వాడు లేడు మనవాడు కోటక భచించదు వినుమా వందల కొలంది మనమందరము ఆతని పైందరి నంజయముఖై కొందమని యోచింపదరముగా వెంకటాక్షుని శంకతో బ్రోచు హరి శంకరుని శంకరుని దృష్టనా శంకరుని ఆశ్రత శివంకరుని దుర్యోధన ఆ వచ్చేటటువంటి వాడు ఎవడనుకుంటున్నావు శంకరుని ఎల నాడు మెప్పించి ఉన్నాడు మితిలేని మనగాడు తనతోడి సరి ఎగువాడు లేడు మనవాడొకడు సాంభమూర్తిని పట్టుబట్టి ఆ క్రింద పడదోసినటువంటి జగ్జట్టి అయినటువంటి అర్జునుడు సుమ అతనితో సమానమైనటువంటి వాడు మన సైన్యంలో లేడు కనుక జాగ్రత్త సుమ అన్నాడట వారి సమాచారం అలా ఉన్నది ఇక ఇక్కడ పట్టుకు లాక్కొచ్చాడు ఎక్కు రథం మీద కూర్చుట్లో కూర్చు అట్లా ఇంకేం చేస్తా నీ చేతులు చిక్కా పోనీ జమ్మి చెట్టు దగ్గరకు పోనీ అన్నాడట ఆ జమ్మి చెట్టు మీద పాండవుల ఆయుధములు ఉన్నాయి అవి టీ అవి కావాలి మనకి పాండవుల పాండవులు ఎక్కడెందుకు పెట్టారు పాండవుల ఆయుధాలు నీకెట్లా తెలుసు పాండవులు ఎక్కడున్నారండి ఇక్కడ ఉన్నారయ్యా ఆ వారికి వచ్చినటువంటి ఆపదలన్నీ కూడా గడిచి నీ కొలువులోనే ఉన్నారు నా కొలువులో పాండవులా ఎవరు ఎవరంటే కంకట్లు ధర్మరాజు భిత్సాకారుడు మృకోదరుడు డు సంకటమందక గోపాలుడు నకులుండు నేనే గోపాలుడు సంకటమొందక నకులుడు గోపాలుడు సహదేవుడునే నేనే గోవిందు మరదినయ్యా మాని నీ అను చిన్నది నీ దాపున మోహము చేత అత్యంతము గురమాలి జేయము భీము చేసాగారుడు గోధరుడు ఆ నీ వంటల వాడు భీమసేనుడు నీ గోవులను మరలేసేటటువంటి వాడు సహదేవుడు నీ అశ్వములను శిక్షించేటటువంటి వాడు నగులుడు చెప్పానికి పూనుకున్న తర్వాత కొరత ఏమిటి గాని నేనే గోవిందు మరదినయ్యా ఆ ఉత్తరుడా నేనే నయ్యా అర్జునుడను నీవు అర్జునుడువా అంటే నేను నమ్మాలి ఎలా నమ్ముతాను ఈ రూపమేమిటి ఈ పద్ధతి ఏమిటి అర్జునుడు అంటే ఆ మహాపురుషుడు నాకు పది పేర్లు ఉన్నాయి ఏమి చెప్పు నీకు వచ్చేమో మొదలు కిరీటి ర విజయుడు సవ్యరుడా ఆ ధర్మరాజు యొక్క తమ్ముడునయా నేను అబద్ధములు చెప్పేటటువంటి వాడిని కాను పది పేరులు చెప్పాడట వరసనే భీభత్సుడు కిరీటి శ్వేతవాహనుడు ధనంజయుడు ఇలా ఎందు నిమిత్తం వచ్చినాయో ఒక్కొక్క పేరు అవన్నీ కూడా చెబితే సరే అలాగే నమ్ముతాను గాని ఆ ఈ ఆయుధములు తీ అందులో నీ చేతిలో ఉన్నటువంటి ధనుసున్నదే నాకు నిలవదు నా చేతిలో ఆగదు దేవత బలము చేత ఆ నాకు చంద్రుడు ఇచ్చినటువంటి గాండివము ఉన్నదే అది నా చేతిలో నిలవలను అంటే దాన్ని తీయమన్నాడట ఏ మిగిలినటువంటి ఆయుధములు ఎవరెవరువో ఆ గుర్తులను బట్టి చెప్పాడు ఆ కట్ట ఓడదీసి మరలా ఆ గాండివాన్ని ఒక్కదాన్ని మాత్రం తీసుకొని మిగిలినటువంటి కట్ట అక్కడే పెట్టాడట మహాపురుష నివురు గడిపినటువంటి నిప్పువలే మీరు మా కొలువులో ఉండి సంవత్సర కాలం పరిచర్య చేశారు అంటే మీకు తెలుసు కానీ తెలియగాని ఎన్ని అపచారములు చేశామో నన్ను మన్నించు ఏం పర్వాలేదు ఆ బాధ లేదు సుభిక్షంగా హాయిగా గడిపాము బాధ లేదయా ఏం పర్వాలేదు ఇక నేను సారథ్యమైనా చేస్తాను ఇంకేమైనా చేస్తాను నీవు అర్జునుడు అని తెలిసిన తర్వాత నాకే విధమైనటువంటి భయం లేదు అతి సమయంలో మరి నీకేమిటి ఈ రూపం ఏమిటన్నాడట ఏమి లేదు అది ఊర్వశ శాపం వల్ల వచ్చినటువంటిది రూపం ఒక సంవత్సర కాలం ఉంటది ఈ రోజుతో అది కూడా లేదు ఆ నా యొక్క నిజ రూపం వస్తది చూడవలసింది అని ఆ స్వామిని ఒకసారి ధ్యానించి దేవతలకు ఒకసారి నమస్కరించేటప్పటికి ఆ పేడి రూపం తొలగిపోయి అర్జునుని యొక్క రూపం వచ్చిందట కపి పతాకము వచ్చి ఆ సింహ పతాకాన్ని తీసి పక్కన పెట్టించాడు ఆంజనేయ స్వామి వచ్చి ఆయన టెక్కిం మీద నిలబడ్డాడట దేవలోకంలో నుంచి ఆ అర్జునుని యొక్క దివ్య శంఖం వచ్చేసింది వచ్చేటప్పటికి ఆ ఉత్తరుడా ఇకేం భయం లేదు కదా ఇక ఏం భయం లేదు గంధర్వ కిందర కింపురుష యక్ష సాధ్య ఖచర కేచురాదు ఎదురు వచ్చినప్పటికీ నాకు లేదు సారథ్యం చేస్తాడు సరే చెయ్యని ఆ ఒకసారి శంఖం పడతాను కౌరవుల యొక్క హృదయములు ఆ దద్దరిల్లిపోవాలి అని పట్టాడట ఆ దేవదత్తాన్ని పూర్తిగా బోర ఒకసారి ధ్వనించాడు ధ్వించితే ఆ అర్జునుని యొక్క శంఖధ్వనికి గగనమంతా కూడా ప్రతిధ్వనించిందట సముద్రములు కలిగిపో కలిగిపోయినవి గుర్రములు ముందుకు మోకాళ్ళ మీదకు వంగిపోయి ఒత్తరుడు పడిపోయాడట అూశాడు చూసి అతన్ని లేవదీసి కూర్చోబెట్టి కాసేపు వీపు తడితే ఎక్కడున్నాను అంటున్నాడండి ఇక్కడే ఉన్నావు క్షేమంగానే ఉన్నావు కానీ ఏమిటిలా అయ్యావు అంటే అంటాడట పిండిననేక వాములు వేలకు జనించుటాదిగా కంటిని సూడబరియుల ఒకనొక దేశమునందునైనా నీ వంటి పరాక్రమార్థుని ఇటువంటి భయంకరని స్వనంబు నిన్నంటి వెలుంగు కని విన్నది లేదు నా అయా నేను క్షత్రియ కుమారుడనే విండిననేక వాద్యములు వేలకొలంది జనించుటాదిగా నేను విన్న సింహనాదములు విన్నాను శంఘధ్వనులు విన్నాను కాని ఇలాంటి భయంకరమైనటువంటి స్వరము ధ్వని నీ భయంకరమైనటువంటి రూపము నేనెక్కడా చూడాల పర్వాలా ఆ మాత్రం ఉంటే గాని శత్రువులు జడవరు కనుక ఇంకోసారి పడుతూ ఉన్నాను బాబు అంత పట్టు కొంచెం తగ్గించు ఏం పర్వాలేదులే అని ఆ ఆ ప్రకారంగా రెండవసారి శంఖాన్ని చూరించి బయలుదేరుతూ ఉంటే చూశారట కౌరవ సైన్యము ఏ సందేహం లేదు అర్జునుడే వస్తూ ఉన్నాడు అట్టి సమయంలో ఆ ఇక కర్ణుడు బయలుదేరాడట ప్రగల్భములకు ఏమిటండి ఇందాక నుంచి ఏదో మాట్లాడుతూ ఉన్నారు అర్జునుడా అర్జునుడొకటైతే ఏ ఎవరికి భయం అర్జునుడి యొక్క ప్రతాపం ఏమిటో నాకు తెలియదా వినవాలనాచిసి వినదాలను ఎంత బేల మాటలక్కటే వినదాలను ఎంత పేల మాటలక్కట ఎంతటి సూర్యులు అంత లేసి పౌరుషంబులు బలకెడు వాక్యంబులు విరచిన బందలు లెండు లెండు నా ముందర ఇంటికి పొండు పొండు పప్పు తప్పలంబులు మెక్కునప్పుడు తిరిగి రెండు రెండు అర్జునుడైతే భయపడతారా ఆ సరే మీ లక్షణాలు తెలుస్తానే ఉన్నాయిలే మీరు ఎందుకు పనికి వస్తారు అంటే వెనక కూర్చుని దేవనలు ఇవ్వటానికి తప్పు దప్పలా భోజనానికి పనికి అంత భయపడినటువంటి వాళ్ళు వెళ్ళండి ముందే వెళ్ళండి నేను చూసుకుంటా అర్జునుడు అయినట్లయితే ఆ వెంకటాక్య వరదుడైనటువంటి సాక్షాత్ శ్రీకృష్ణుడు వచ్చినా యుద్ధం చెయ్యాలి అని అనుకుంటే అర్జునుడు భయం అంట సరే కానీ ఎవరు అర్జునుడు అని ఆ ప్రకారంగా మాట్లాడుతూ ఉంటే అని ఈ గతి పౌరుషమున రాధేయుడు బల్కుటలాలించి అని ఈ గతి పౌరుషమున రాధేయుడు బల్కుటలాలించి సారండి ఎట్లనే వినయముతో మనమెందర అర్జునుడు ఒక్కడి గలంపగా వలదు వినుమాతను సామర్థ్యం కదా వినుడు ఏమిటా కర్ణ అర్జునుడు ఒక్కడైతే చేస్తావా యుద్ధమో అర్జునుడు ఒక్కడే కాక కాక ఇది వరకు ఎన్ని ఘనకార్యములు చేశాడు బలిమిన్ కాండవ మెచ్చునాడు పరభూపశ స్త్రీని నిర్దించి వారల విత్తంబులు తెచ్చునప్పుడు భద్రాదేవి గై కొన్ననాడు అలి కర్జుందమి దాకుకాలమునా బాటోపమేపార సూరుల గంధర్వుల గోలునప్పుడునూ పార్థుందొక్కరుండే కదా ఎవరంటారుల దేవతలతో వచ్చినటువంటి దేవేంద్రుని ధిక్కరించినప్పుడు గాని గంధర్వులను జయించినప్పుడు గాని సుభద్రాదేవిని యాదవులందరినీ కూడా పారద్రోలు సుభద్రాదేవిని తెచ్చినప్పుడు ఉత్తర కురు వరకు ఆ యోధులను జయించి కప్పములు గైకొనిప్పుడు అర్జునుడు ఒక్కడు కాదు స్వంత కదా ఉన్నదని మాట్లాడబో కర్ణ అన్నాడట నీ ప్రతాపం ఏంటో ఇదివరకు చాలా సార్లు చూసాం ఇన్ని కబుర్లు చెబుతూ ఉన్నావు కాని మేము అప్పుడప్పుడు రాలా కృపాచార్యుడు ద్రోణాచార్యుడు అశ్వద్ధామ వీళ్ళు కొన్నిటిలో ఎలలేదు దుర్యోధనాధులును కర్ణుడు ఎప్పుడు ఉంటారు అయితే ద్రౌపది స్వయంవరానికి వెళ్ళి తన్నులు తిన్న వాళ్ళలో కూడా ఉన్నావా లేవా మొత్తం కౌరవులు అందరూ కర్ణునితో సహా తిరిగి వచ్చిన వాళ్ళే ఎందుకయ్యా సొంత నూరు కదా అని మాట్లాడతావు చూద్దాం రాని నీ ప్రతాపం ఏమిటో ఈ ప్రకారంగా ఆ వాదులాడుకుంటూ ఉన్నారు అతి సమయంలో సమీపించాడట సమీపించి చూశాడు ఉత్తరుడా ఇదిగో ఇక్కడెక్కడా కూడా చూశాడు ద్రోణాచార్యుడు పెద్ద ముప్పు వస్తది అర్జునుడు వీళ్ళు తెలిసో ఇట్లాగే మాట్లాడతారు గాని పెద్ద రగడ జరిగింది అశ్రద్ధాముకు కర్ణునకు కృపాచార్యునకు కర్ణునకు అలా పెద్ద గందరగోళం జరిగితే భీష్మాచార్యులు అందరిని కూడా ఓదార్చి ఆ చెయ్యవలసినటువంటి మార్గం ఏమిటో గురువు మీరు చెప్పండి అన్నాడట ఏమి లేదు కాని ఈ సైన్యాన్ని మూడు భాగములు చెయ్యాలి ఒక భాగంతో ముందు దుర్యోధనుడు వెళ్ళిపోవాలి దుర్యోధనుడు కనుక దొరికాడు అంటే ఆయన లగ్నం పడతాడు అర్జునుడు ముందుగా ఇక ఎంత మంది ఉండి ప్రయోజనం లేదు మధ్యలో గోవులతో పాటుగా కొంత సైన్యం వెళ్ళాలి మిగిలినటువంటి వారు మనం వెనక కాచుకొని ఉండాలి ఎవరితో అర్జునుడు ఢీకుంటే వాళ్ళు తెలపడాలి అది నాకు దోసినటువంటి ప్రణ విధానం అలాగే మీరు చెప్పినట్లుగానే అని అంగీకరించారు ఆ ప్రకారంగా మూడు భాగములు చేసి వెళ్తూ ఉంటే చూశాడట ఉత్తరుడా ఆ ఇక్కడెక్కడా మధ్య భాగంలో గోగులు కనపడుతూ ఉన్నాయి ఆ పైభాగంలో ఉన్నాడేమో గాని దుర్యోధనుడు ఇక్కడ లేడు దుర్భమాణి అయినటువంటి ఈ నిరామిషం సైన్యంతో పని లేదు ముందుకు పోని అడ్డు వస్తే ఎవడైనా చూద్దాము అని ఆ భీష్మునకు ద్రోణునకు కృపాచార్యునకు దూరమునందు ఉండే రెండేసి బాణములు పాదముల దగ్గర రెండేసి బాణములు చెవుల దగ్గర వేసాడట ఏమిటి అంటే ఆ పెద్దల ఎందు ఉన్నటువంటి గౌరవము నమస్కారము దగ్గరకు వచ్చి చేయడానికి వీలు లేదు గనక పదమూడు సంవత్సరముల తరువాత ఇది నా నమస్కారము అని చూపడానికి పాదముల దగ్గర కుశలంగా ఉన్నారా అని ప్రశ్నించినట్లుగా చెవుల దగ్గరకు కొట్టారట ఉబ్బితబ్బిబ్బైపోయారు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులు వాళ్ళు ముగ్గురే కదా చేయగలిగినటువంటిది ఆ ప్రకారంగా సంతోషించి ఆహా ఎంతకాలంకు చూశాము మహాపురుషుడైనటువంటి అర్జునుడిని అతని యొక్క వినయం ఏమిటి ఆ పద్ధతి ఏమిటి అవడవలన అవుతుంది ఈయనకే జయం మనసులోనే నిశ్చయించేశారు అటు సమయంలో ఆ సైన్యాన్ని నాలుగు భాగములుగా మూలల నుంచి అడ్డముగా నిలువుగా మొత్తము తుంపులు తుంపులుగా నరికాడట కొట్టాడు వేరుశనగ చేను దున్నట్టుగా దున్నుతూ ఉన్నాడు సాళ్లు సాళ్లుగా ఆ ప్రకారంగా సైన్యాన్నంతా కూడా విమర్శం చేసి గోవులను మరలించాడట అతి కష్టం మీద ముందునకు ఆ పర ప్రదేశం గనక సరిగ్గా పోవటం లేదు వెనకకు తిప్పేటప్పటికీ ఆ తోకలు ఎత్తి నాలుగు కాళ్ళ మీద పొరుగునకు బయలుదేరిని ఉత్తరుడు ప్రక్కనే పానివ్వ ఎవరు అడ్డుపాడనీయకుండా ఈ సైన్యం తప్పుకునే వరకు పాని అని సైన్యాన్ని దాటించి అవతలకు పంపించి ఇక నిదానంగా తోలుకు పండి మీకు వచ్చినటువంటి భయం ఏమి లేదు వీళ్ళ సంగతి ఏమిటో మేము చూద్దాం ఆ ప్రకారంగా ఆ గోవులను తిప్పాడు ఒక్కసారి ఎవరు అడ్డుపళ్ళ పడలేరు ఇక ఒక్కొక్కరితో సైన్యాన్నీ కూడా చిన్నాభిన్నం చేసి ఒక్కొక్కరితో ఢీకొంటారికి పూనుకున్నాడట అతి సమయంలో ఆ అన్నాడు అశ్వద్ధామ ఏమయ్యా ఇందాకేదో చాలా కబుర్లు చేతివే పులివలే అదిగో వచ్చాడు అర్జునుడు వెళ్ళు మరి మాకందరికి భయం గాని నువ్వు వెళ్ళు ఆ వెళ్ళక నేను ఊరుకుంటానా అని వెళ్ళి ఆ అర్జునుడి మీద తిరగబడ్డాడట కర్ణుడు వారిద్దరూ కూడా కొంతసేపు భీకరమైనటువంటి యుద్ధం చేశారు ఎలా ఉన్నది అంటే యునకు ప్రవేశిం పరాకా సైకత ముసల్లిన ధర శోకనీకా కన్నుడర్జనుడేయు మార్గణముల పే రవి మయూ గంబులకు నైన రంధ్రమీక అర్జునుడు కర్ణుడు ఏసారట బాణములు మహాయోధుడే కర్ణుడు కూడా ఆ జగత్తులో ధనుర్ధారుల్లో నలుగురినే చెబుతూ ఉన్నారు రాఘవం దూరపాతించ సరసంధానైన లక్ష్మణ దృఢముష్టిస్తూ రాధేయ అన్నారు చాలా దూరమునం ఉన్నటువంటి లక్ష్యాన్ని కూడా ఛేదించవలను అంటే రామచంద్ర దానికి జగద్దులో తిరుగులేదు ప్రయోజనాన్ని నెరవేర్చగానే వెనకకు మరలదు ఎన్ని యోజనములు అని లేదు ఎంత హద్దు అనేటటువంటిది లేదు మూడు లోకములు తిరిగింది కాకాసురుని కొట్టేటటువంటి విషయంలో ఇక ఒడికి లక్ష్మణ స్వామి అట కార్తవీర్యార్జును చేతులతో ఐదు బాణములు ఒకే పర్యాయం ప్రయోగించితే రెండు చేతులతోనే లక్ష్మణ స్వామి అన్ని బాణములు వేస్తారట ఎవరికి తెలియదు ఆ ఒడి ఎప్పుడు సంధిస్తాడు ఎప్పుడు వదులుతాడు దృఢముష్టిస్తూ రాధేయ అన్నారు ఆ సడింపుగా కొట్టవలనంటే రాధ రాధేయుడు కర్ణుడికి ఆసక్తి ఉన్నది అయితే పార్థత్రయీ గుణ అన్నారు మూడు గుణములు ఉన్నాయట అర్జునుకు అంతగా లేవు వారికి ఉన్నంత గొప్పగా లేవు కానీ ఈయనకి మూడు గుణములు ఉన్నాయి అయితే కర్ణునకు ఉన్నటువంటి దుర్గుణం ఏమిటంటే చురుకు తగిలితే నిలబడ్డాడు పారిపోతాడు కనుక ఆ కొంతసేపు యుద్ధం చేశారు సూర్యకిరణములు కూడా తెల్లకి దిగనివ్వకుండా వాయువు కూడా ప్రవేశించడానికి వీలు కాకుండా ఇసుక చల్లితే బాణముల మీదే పడి కానీ నేల మీద పడలేదట అంత దట్టంగా ప్రయోగించారు కొంతసేపు తరువాత ఆ ఒక దివ్యాశ్రమును సంధించి ఆ వేసేటప్పటికి అతడు రథము దిగ్గి పారే భూమి అధురండు నవ్వా అన్నాడు ఆ గభాన్లు దూకి రథం మీద నుంచి అంతులేకుండా వారిపోయాడట కర్ణుడు ఆ ఉత్తరుడు నవ్వేటట్లుగా భూమి అదిరేటట్లుగా ఆ ప్రకారంగా కర్ణుడిని ఓడించినటువంటి వాడై తరువాత తన యొక్క దివ్యాస్త్ర కౌశలము పదమూడు సంవత్సరముల నుండి పైగా ఇంద్రకీలమునందు ఆ సాంభమూర్తి ద్వార ద్వారా దేవతల ద్వారా సాధించినటువంటి దివ్యాస్త్రముల యొక్క పట్టంటా కూడా చూపించాడట ఆ రోజున ఒక్కొక్కరిని అశ్వద్ధామతో ఢీకొన్నాడు పలుకు సేపటికే అతని యొక్క అమ్ములు పదిలో ఉన్నటువంటి బాణములు అయిపోయినవి అశ్వద్ధాము పక్కకు తొలిగాడు కృపాచార్యుడు ఎదుర్కొన్నాడట అతని యొక్క ఆ రథాన్ని భగ్నం చేసి ఆ సారథిని జంపి గుర్రములను తగ్గొట్టి చేతిలో ఉన్నటువంటి ధనుసులు నరికాడు కత్తిడాలు తీసుకు తిరగబడ్డాడట ఆయన పారిపోయే రకం కాదు కర్ణుడులాగా వాటిని కూడా నరికాడు కానీ గురువు ఆ గౌరవ భావం ఈయనకున్నది అశ్వద్ధాము వచ్చి రథం మీద ఎక్కించుకుని తీసుకొని వెళ్ళిపోయాడు కృపాచ ఆ ద్రోణాచార్యుడు వచ్చి ఎదుర్కొన్నాడట ఎదుర్కొంటే ఆ పంతసేపు అయా గురువు గారు పేని బాణము ఉన్నటువంటి ఒప్పందం అది మొట్టమొదటిగా అర్జునుడు ఆయన మీద బాణ ప్రయోగం చేయడు గురువు గౌరవం చేత ఆయన పది తర్వాత ఆ పదిని ఇరగొట్టి ఆ పైన చూపుతాడు తన యొక్క ప్రతాపం ఏమిటో ఆ ప్రకారంగా చేసి ఆ ద్రోణాచార్యుని అల్లె అల్లె త్రాడు తగ్గొట్టు గుర్రములు తాళ్ళు నరికాడట ఎందుకంటే ఆయన మీద కొట్టడానికి ఇష్టం లేక గుర్రములు తెగిపోతే పారిపోతాయి లాక్కెళ్తాయి ఆ ప్రకారంగా ఉత్తరంతో చూపించాడు ఆ ఏమిటో బాగా త్వరలో వెళ్ళిపోతున్నాను టెక్కెములను గుర్తులుగా చూపించుతూ ఎవరెవరు ఏమిటి అనేటటువంటిది చెప్పాడు పోతని గారి పద్యం ఎలా ఉంటుందో తాతగారి పద్యం ఎలా ఉంటుందో చూడండి రెండు వద్దాం వరుసని పైన మోహన కంచనమే ముందుకే య వేది కాగనకేతనోజ్జల విభ్రమము వాడు కలస జుండూ శృంహలాంగూల భాసి నభో కేతు ప్రేంఘనము వాడు ద్రోణసుడూ కనక గో వృష కలిత కంబు ప్రభాకలిత విహారము వాడు రాధాత్మజుండు గిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మకోగ్రఘనతాల చదువ గుసితము వాడు సురనది సోనుడేపడ చూసుకొనుము ఆ ధ్వజముల యొక్క గుర్తులను చెబుతూ ఉన్నాడు యుద్ధ ప్రారంభములో ఏమిటి అంటే కంచనమయేది కాతనోజ్ విభ్రమము వాడు కలసజుండు బంగారు అరుగు గుర్తుగా కలిగినటువంటి వాడు కృపా ద్రోణాచార్యుడు సింహము తోక గుర్తుగా కలిగినటువంటి వాడు అశ్వద్ధామ ఆబోతుకు ధ్వజముగా కలిగినటువంటి వాడు కృపాచార్యుడు సంఖ్యం గుర్తుగా కలిగినటువంటి వాడు కర్ణుడు కాడి చెట్టు గుర్తుగా కలిగినటువంటి వాడు భీష్ముడు విప్పినటువంటి పడగ పాము గుర్తుగా కలిగినటువంటి వాడు దుర్యోధనుడు గుర్తు పెట్టుకో ఎవరి దగ్గరకు పోనివ్వమంటానో అప్పుడు వారి దగ్గరికి పోనీ అన్నాడట అయితే ఆ పద్యానికి దీటుగా రాశారు తాతగారు ఇది సక్షమాలండి అందాక ఆ మిశ్రపదము సంస్కృతము తెలుగు ఉంటది అచ్చ తెలుగులో రాశారు తాతగారు అగురుడు తిప్పకూతురుమా విధినుగలేని గడు సరి ద్రోడు బట్టి ముక్కంటి తత్తడి టెకెంబుగలవాడు గిట్టల మిన్నయైన కృపుడు వలమురి పడగచే బలుపు మీరినవాడు కర్ణుడ చుల కోరు కలరీడు బలు విరాజమానమైన మణిమయోర పడగవాడు గురుక్షతిపతి మణిమయోరగ రుజుజాత మహితమైన పడగవాడు కురుక్షతిపతి మహోగ్ర ఘనతాల తడువరు సిదమువాడు సురణదీ సోనుడేర్పడదు సుగనువు ఒక్క పా అర్థం కాల ఈ ఈ చరణాన్ని అర్థం చేసుకోవటానికి పెద్దలని అడిగాను నేను ఒక రోజల్లా ప్రయత్నించాను జానైన జాలువా జిగిలడాల్ గలవాడు అంటే బంగారు వేదికే సుదపుట్టువలమిన్న అగురుడు అంటే ఆ రెండు జన్మలు కలిగినటువంటి వాడు ద్విజుడు అంటారు బ్రాహ్మణులు అలాంటి వారిలో మేటి అయినటువంటి ద్రోణాచార్యుడు అని తిప్ప కూతురు మావి దినుసు టెక్యమువాడు అంటే సింహము యొక్క తోకే గుర్తుగా కలిగిన వాడు అశ్వత్థామ అలా అచ్చ తెలుగు పదమంలో రాశారు అదే పద్యం ఇంకేమి తేడా లేదు ఆ ప్రకారంగా ఆ కౌరవులతో యుద్ధం చేసి మత్తాని కూడా వరసనే ఒక్కొక్కరినే తన యొక్క పరాక్రమం చేత ఓడించాడు చివరిలో తాతగారితో కూడా ఢీకొన్నారు మన బలం ఏమిటో కాసేపు రుచి చూపించుదాం పోని అన్నాడ చేశారు యుద్ధము అట్టి సమయంలో ఆ భీష్ముడు కూడా అర్జునుని యొక్క దెబ్బకు మూర్చబోయాడు సారథి పక్కకు తోలితే కొంతసేపటికి స్పృహ వచ్చి కేకలేశాడట ఏమయా ఏమిటి తప్పించావు అయ్యా రధికుడు క్షేమంగా లేనప్పుడు రక్షించవలసినటువంటి బాధ్యత సారథిది సారథిని రక్షించవలసినటువంటి బాధ్యత రధికునది కనుక మీరు మూర్చబోయారు కానీ అలా యుద్ధ భూమి తొలగటము మా యొక్క చరిత్రలో లేదు నా యొక్క ప్రతాపం మనకు లోటు కాదన్నా చిత్తం ఆ ప్రకారంగా అందరిని ఓడించిన తర్వాత మరల ఒక్కసారి ఆ సమూహంబుగా ధాత రాష్ట్రులను భంగపరం బదలించి సత్య సంపాదంబును అరాతి దైన్యంబునైన సమ్మోహనంబు ప్రయోగింపా చూశాడట ఒక్కర కోరింది కదా ఆ తలపాగాలు కోసుకురావలసింది అని కోరింది కనుక మొత్తాన్ని ఒకేసారి ఆ పరాభవించాలి ఓడించాలి అనేటటువంటి ఉద్దేశంతో తన యొక్క తపోశక్తి చేత సాధించినటువంటిది ఇంద్ర దైవత్యము ఇంద్రుడే అధిదైవతగా కలిగినటువంటి సమ్మోహనాన్ని ఒకసారి వేసాడట వేసేటప్పటికీ అందరూ పడుకున్నారు ఒక్కరికి కూడా స్పృహ లేదు ద్రోణాచార్యునితో సహా ఒక భీష్మునికి మాత్రం దానికి ప్రతి తెలుసు ఆయన ఎవరికీ లేని మనకెందుకు లేని మెదలుకుంటూ ఉత్తరుడా మీ చెల్లెలు కోరింది కదా తలపాగాలు కొసుగురా వెళ్ళు జాగర్తా ఆ తాతగారి జోలికి వెళ్ళబో ఆయన మాత్రం మేల్కొని ఉంటాడు దీనికి ఏమి ఆయనకి కమ్మల మోస ఇది వెళ్ళన్నాడట వెళ్ళి చూశాడు ఒక్కొక్కరు దేహేంద్రియములు మరచిపోయిపోడు పడిపోయారు ఒక్కొక్కరిది జానడు జానడు మోరుడు మోరుడు బాగా అనుసులు కోశాడట అన్ని కోసిన తర్వాత చూశాడు బాగా వెడల్పుగా ఉన్నదట భీష్మాచార్యునిది ఇది మాత్రం ఎందుకులే వదిలిపెడతా అని వెళ్ళి దగ్గరికి వెళ్ళిట్టు అంటున్నాడట అనేటప్పటికి సాచి ఒక్క దెబ్బ కొట్టాడు అంత దూరంలో తూలి యువతలకు వచ్చాడట ముసలాయిన మహాదు ఆవు దెబ్బ కొట్టాడే ఏ ముసలాయనే అయిన మీ తాతగారు నేను ఎల్లొద్దని చెబుతిన కదా మహాయోధుడైనటువంటి ఆ క్షత్రియుక్కుల ధూమకేతు అయినటువంటి పరశురాముడిని ఇరవై ఒక్క రోజులు పోరాడి ఇరవై రెండో రోజును జయించినటువంటి మహాపురుషుడయ్య భీష్ముడంటే నీచేత తలపాకుకునే స్థితిలో ఉన్నాడా ఆ కాదులే అందరికన్నా బాగా అంచు బాగా ఉన్నది అది మాత్రం ఎందుకులే వదిలిపెడతావని కొంతసేపటికి ఆ అందరూ కూడా అలా మూర్ఛపడిన తర్వాత మొత్తం కోసుకొచ్చాడు వచ్చి రథం ఎక్కాడట లేచారు అందరూ లేచారు లేచి ఆ దుర్యోధనుడు అంటూ ఉన్నాడటోధనుడుకు మిగిలి తనవలి మూర్చదేలి మొనలగా ఎట్టులై నను నరుని జయించి పోదమనినా నా గంగేయుడు తులనే అతని తోడా ప్రోహ వచ్చిన తర్వాత లేచి మరలా అందుకుంటున్నారట ఎవరి ధనస్సులు వాళ్ళు ఏడి అర్జునుడు ఇంతమంది వచ్చిన తర్వాత వదిలిపెడితే ఎలాగు అంటే భీష్ముడు అన్నాడట ఏమిటయా యుద్ధం చేస్తారా ఎవరితో అర్జునుడు చేస్తారు వాడు దయాసముద్రుడు దేహేంద్రియములు తెలియక పడిపోయారు రథముల మీద చూడండి తలపాగాలు ఎవడికైనా సరిగ్గా ఉన్నాయేమో తడుముకుంటే వేలాడుతూ ఉన్నాయి పీలికలు ఆ దయా సముద్రుడు గనక తలగొడ్డలు పోయి వదిలిపెట్టాడు గొంతులు కోసినా దిక్కులేదు ఇంకా ఏమిటి మీరు జయించేది ఏమిటి ఆయన్ని ఓడించేది ఏమిటి చాలుగా అని తిరుగు వెనకన్నాడు అంతేగాక ఆ ఒకసారి ఎదురు వాడు మరలా వెళ్ళగలిగినటువంటి శక్తిలో ఎవడూ లేడు అందుచేత అందరూ కూడా వెనకకు తిరిగారు సమయంలో కేక వహాడట ఏమిటి వెళ్తూ ఉన్నారా జయించిపోతూ ఉన్నారా ఓడిపోయిపోతూ ఉన్నారా ఏం మాట్లాడతారు కనపడతల అందరికీ ఓడిపోయామని అనలేరు మీరు ఓడిపోయిన దానికి గుర్తుగా బిరువులతో అడియాలంబును కొండలంబులను మీరు ధరించినటువంటి ఆ భుజకీర్తులు ఆభరణములు అన్ని తీసి ఎక్కడ ఓడిపోయిన దానికి చిన్న తరువాతలు లాంటి బాణములను ఎక్కించాడట ఎక్కించి ఆ దుర్యోధను యొక్క కిరీటానికి ఉన్నటువంటి మణులన్నిటిని కూడా రాలగొట్టాడు మొత్తం జల్లెడలాగా ఉన్నది ఎలుంగెత్తి పోయి వచ్చదనని చెప్పి